వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది వీడు వెళ్తాడు ఏమన్నా నా గుండి బాగానే కొట్టుకుంటున్నా అని అడుగుతాడు అయితే బాగానే ఉన్నామన్నదా మధ్యాహ్నం భోజనం చేశామంటే శుభ్రంగా కొడుకుండా భోజనం చేశాము బాగానే ఉన్నా కూడా భో అని కదా చెప్పరు ఓ డాక్టర్ గారు చెప్పారు నాకు మాకు పేషెంట్స్ ఉంటారు పేషెంట్స్ హు సిక్ అండ్ పేషెంట్స్ హు నాట్ సిక్ వీడు పేషెంట్స్ హూ నాట్ సిక్ వీడు వచ్చాడు వీడు వచ్చి ఎవడో నా గుండె బాగా కొట్టుకుంటా ఉన్నా అని అడిగాడు ఎందుకని మేము ఫ్రీగా చెక్ చేస్తామని వీళ్ళు అడ్ చెక్ చేశాడు అని చెప్పి వచ్చాడు సో చెక్ చేశాడు చెక్క చేసి మీ గుండె అప్పుడప్పుడు పిచ్చి పిచ్చి సౌండ్లు చేస్తుంది సరిగ్గా కొట్టుకోవట్లేదని చెప్తాడు ఇంకా అక్కడి నుంచి ఈజ్ అ ట్రాప్నా ఈజ్ ట్రాప్ అంతే అయిపోయిందంటే వాడు ఇంకా కాటికి వెళ్ళే వరకు కార్డియాలజీ డిపార్ట్మెంట్కి వెళ్తూ ఉండగా వీలు ఒక యమధర్మరాజు రే రావు కానీ కాతికే అంటే ఆవిరావు అపాయింట్మెంట్ ఉంది కార్డియాలజీలో అపాయింట్మెంట్ డెంటిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ ఈ రెండు ఫినిస్ట్రేషన్ వస్తామని చెప్పాల్సి ఉంటుంది తర్వాత మీరు కార్డియాలజీలోకి వెళ్ళారనుకోండి ఏదో గుండె ఏదో డెబ్బై పర్సెంట్ ముప్పై పర్సెంట్ డెబ్బై పర్సెంట్ ప్రవహిస్తోంది కదా ముప్పై పర్సెంట్ ప్రవహించట్లేదు అప్పుడు ఏమైనా చెప్పాలో తెలిసినా సంతోషం డెబ్బై పర్సెంట్ ఉంది హ్యాపీ హ్యాపీ బిస్ డేంజీ నేర్చు ఆ డెబ్బై పర్సెంట్ వంద పర్సెంట్ అవ్వాలంటే ఏం చేయాలని అడుగుతాడు అడిగితే వాడు ఆయన ఏం చెప్తాడు స్టంట్ స్టంట్ ఒకటి స్టంట్ కాదు స్టంట్ ఇట్స్ ద బిగ్ ఎందుకంటే ఫెడరల్ డ్రగ్ అథారిటీ అమెరికా వాళ్ళ రిపోర్ట్ ప్రకారంగా 50% of these stents are unnecessary. Meaning though adagolu ga vai vai matalu cheptunnanu anukuntunna. Nenu medical field lo study chesi cheptunna ledu. Vai vai matalu cheptunnanu le nenu anukuntunna. 50% of these stents are unnecessary. Idi ki stent vestharu. Stent vesey mundu cheppala, dani consequences anni cheppala. Vesey mundu chepparam. వెసి ముందు వాళ్ళకి తోచదు ఇట్స్ ఎస్ సిస్టమ్ అన్నా కండింగ్ అని పెర్సం ఇట్స్ ఎ సిస్టమ్ వెసిముందు మీకు అది బ్లాక్ ఉందండి ఈ స్టెంట్ పెట్టేస్తే ఇంకా హాయిగా రక్త ప్రసారాలు అయిపోతుందని చెప్తాను అయితే స్టెంట్లో ఏది పెట్టాలి అంటే ఒక యాభై వేలు ఉన్నాయి ఒక డెబ్భై వేలు వేలు ఉన్నాయి అంటాడు వీడు తెలివైన వాడైతే ఆ లక్షాపాతిక పెట్టించుకోవాలి వీడు తెలుగు తక్కువ వాడు ఓ యాభై వేలు సేవ చేద్దామని వీడి వీడి కొంత యార్థంగానే అవసరం అవచ్చు కొంత వీటి లోభం ఉంటుంది ఆ అభిన స్టంట్ పెట్టుకుంటాడు ఆ తర్వాత మళ్ళీ నెలబోదిన తర్వాత మళ్ళీ నొప్పి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తే ఆ స్టంట్ దగ్గర బిగినింగ్లో సంథింగ్ హ్యాస్ డిపాజిట్ అని చెప్పారు ఎందుకని స్టంట్ ఈస్ ఏ ఫారెన్ ఆబ్జెక్ట్ ఫారెన్ ఆబ్జెక్ట్ బ్లడ్ ఇట్ రికగ్నైజెస్ ఫారెన్ ఆబ్జెక్ట్ అండ్ దేని ఫోర్ ప్లేట్లెట్స్ అండ్ దేని ఫోర్ ఆఫ్ ది స్టంట్ Some growth has come. Because of the stent. Stent is supposed to do what? It is supposed to make your blood flow smooth. Then because of the stent, there is a deposit. We call it a medicated stent. I don't know where it is. I don't know where it is. And we call it medicated stents. We call it a medicated stent. Then we call it a medicated stent. If we call it a medicated stent, we call it a medicated stent. ఇప్పుడు రబ్బరు ట్యూబ్ ఇక్కడ ఇక్కడ మూసుకుపోయిందని ఇక్కడ సాగతిస్తే అక్కడ ఏమైంది అక్కడ మూసుకుంటాయి అయిపోయాడంటే వీడు ఖర్చు అయిపోయాడు ఇంకా వీళ్ళు బతుకున్నంతగాను ఈ స్టెంటు గుండెకాయ కొట్టుకోవడం డబ్బు గురించి నేను ఒక పెద్ద ఫైల్ ఒకటి కొట్టుకోవడం వీళ్ళు తో ఆ గర్నీ మీద కొడుకోబెట్టినప్పుడు ఆ ఫైల్ ఎక్కడ పెడతారో తెలిసిన వీరు పొట్టమే పెడతారు ఆ ఫైల్ బాగా వీడు పొట్ట మీదే పెడతారు ఇప్పుడు డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే అవన్నీ వీడి గుడ్డు నువ్వు ఎక్కడ ఎదురు ట్రైన్లో ఎదురు పెట్టుకోవద్దు వీడు మనిషి కాదుగా వీడు మనిషి కాదు హీజ్ అడ్డవర్ అక్కడ అది వాడి వ్యక్తి మీద ఆ ఫైరు ఆ పని మనిషి అంటే చూడడానికి వచ్చిన ఆవిడ ఏం చేస్తుందంటే ఆ గర్నీలో వీడు పడుకున్నట్టే వేలమొహం వేసుకుని ఆ ఫైరు వీడి పొట్ట మీద పడేసిపోతుంది ఏమో అలా పెట్టాడంటే అలా అటు పెట్టారు ముందుకు ఒక దాన్ని అది మీరు కాదు అది డాక్టర్ సాబ్బు చూస్తారంటే వీడు చూడండి టచ్ చేయడానికి కూడా వీడికి హక్కు లేదు కమ్మా దిస్ ఈస్ ది ట్రాక్ ది ట్రాక్ అయితే మీరు అడగచ్చు కానీ మీకు ఇంకా ఆ స్థితి రాలేదు కాబట్టి పెద్ద ఉపన్యాసం చెప్పాము కెన్ వీ ఓవర్కమ్ ఇట్ బైక్ క్షేత్రజ్ఞం వివేకా ఎస్ యూ కెన్ ఓవర్కమ్ మీరు క్షేత్రజ్ఞ వివేకాన్ని బాగా అభ్యాసం చేయండి కొంత బాడీని దానికి మారామని దానికి గారాబని చేయకుండా దాన్ని మప్పకండి దాని దాని ప్రెస్లో దాన్ని అంచనివ్వండి రోజు ఎక్సర్సైజ్ అది చేయండి జిఫ్ఫకి ప్రాముఖ్యాన్ని ఇవ్వకండి న్యూట్రిషస్ ఫుడ్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి ఈట్ ఫుడ్ ప్రాపర్లీ నాట్ బేస్డ్ ఆన్ యువర్ టేస్ట్ బర్ట్స్ అండ్ చక్కగా ధ్యానం చేసుకోండి ప్రతిరోజు మెడిటేషన్ చేయండి భగవద్గీతను అధ్యయనం చేయండి స్టంట్ గురించి అసలు మీరు ఆలోచించిన మానేది యూఆర్ ఆల్రెడీ ఫ్రీ ఎప్పటికైనా శరీరం పోవాల్సిందే కాటికి పోవలసిందే స్టంట్ ఐ డోంట్ కేర్ వెదర్ హ్యాప్ ఈస్ ఎట్ వాట్ ఎవర్ ఆ రకమైనటువంటి ఒక ఇండిఫరెన్స్ వాట్ కైండ్ ఆఫ్ ఇండిఫరెన్స్ జనరస్ ఇండిఫరెన్స్ బీ నైస్ టు ది బాడీ to whatever the service it requires hang live it allo you are already free so opunda athare vela allosustunde velala adda goluga murkhanga undapadu athare vela mundu veskova banjese mundu veskova edi banjese adu veskova andre tappu meemu how you puti tappane neli vaanna na avodudu so ite allopute veskova so kaani deha ahimanam matram undakodaku మీరు అడగచ్చు ఏమన్నా దేహాభిమానం లేకపోతే ఈ మెడికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి సాల్వ్ అయిపోతాయి ది గెట్ సాల్వ్ అవసరమైతే ఒకసారి హాస్పిటల్కి వెళ్తారు దట్ ఈజ్ నాట్ ఎన్ విషయం దేహమే నేను అనే వెర్రీ ప్రేమ వల్లనే దేహం రోగం రోగిష్ఠి దేహం లెఫ్ట్ టు ఇట్ సెల్ఫ్ ఇట్ రిమైన్స్ హెల్దీ మోస్ట్లీ కానీ మనము ఇది నా దేము ఇది నేను అని ఇంటర్ఫీర్ అవడం మూలంగా దేహం యొక్క ఆరోగ్యం చెడిపోతూ ఉంటుంది యూ టేక్ మై పాయింట్ వెరీ కాషస్లీ నేను చెప్పింది చెప్పేసి మళ్ళీ నేను ఐమ్ టు కవర్ ఇట్ అవు కవర్ ఇట్ ఆఫ్ ఏదైనా హార్ష్ స్టేట్మెంట్స్ ఉంటే ఐఎమ్ ట్రైంగ్ టు స్మూదన్ దమ్ అవుతుంది మీరు జాగ్రత్తగా రైట్ స్పిరిట్లో తీసుకోవాల్సి ఉంది కాబట్టి ఈ దేహాభిమానం అనేది ఈ ఆత్మస్వరూపాన్ని దేహము లోపల బంధించేస్తోంది దేహమే చరసాల అయిపోతోంది అది పాయింట్ దేహే శరీరే దేహినం దేహవంతం అవ్యయం అది వాస్తవంలో ఎవరిని బంధిస్తోంది దేహమునందు అజ్ఞానము ప్రకృతి అజ్ఞానమున్న ప్రకృతి అన్న ఈ అజ్ఞానము లేక ప్రకృతి మాయాశక్తి ఎవరిని బంధిస్తోంది దేహంలో యం దేహం వినాశములేని దేహంలో ప్రకటమయ్యే ఆత్మతత్వాన్ని దేహంలో అజ్ఞానము బంధిస్తోంది అంటే అర్థం ఏంటి దేహము పుట్టి గిట్టేది వీడు బంధింపబడి వాడికి పుట్టుకాలేదు గిట్టు కాలేదు చూడండి ఎంత దురదృష్టము వినాశము లేని ఆత్మస్వరూపాన్ని పుట్టి గిట్టేటువంటి దేహం లోపల ఈ ప్రకృతి బంధించేస్తోంది ఎంత విదోరంగా ఉందో చూసారా సో అంటే దేహమే నేను అనే అభిమానము అంత చెడ్డది సో చూడండి దేహము ఎడల నేను నాది అనే అభిమానము ఉండరాదు అభిమానమే అజ్ఞానం దేహము ఎడల ఎటువంటి దృష్టి ఉండాలి ఇది దేహము నేను దేహిని దేహినం దేహవంతం అంటే దేహములో ప్రకటమొగుతున్నవాడనే తప్ప నేను దేహము కాదు ఎలక్ట్రిసిటీలో ప్రకటమవుతుందా లేకపోతే ఎలక్ట్రిసిటీ నాకు కాడు ఉంది మూడు రెక్కలు ఉన్నాయి అనుకుందనుకోండి ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ అలా అనుకుందనుకోండి నాకు కాడు ఉంది తుప్పు పట్టేసింది అప్పుడే కాడ మూడు రెక్కలున్నాయి ఒంగర దగ్గరగా ఉన్నాయి ఓ మోటరుంది ఏదో కర్రు కర్రు తిరుగుతుంది అనే ఎలక్ట్రిసిటీ అనుకుందనుకోండి అక్కడ మన ఎలక్ట్రిసిటీకి ఏమని చెప్పాలి ఓ ఎలక్ట్రిసిటీ నువ్వు అజ్ఞానంలో ఉన్నావు ఈ ఈ తుప్పు పట్టిన కాడ ఈ వంకర టెంకర రెక్కలు ఈ గిర్రు గిర్రు శబ్దం చేసే మోటరు ఇవి నీవి కావు నువ్వు కాదు నీవి కావు నీవు ఈ దేహంలో ప్రకటమవుతున్నటువంటి మహాశక్తులు సుమాను అని చెప్పాలా అక్కర్లేదా చూడండి నేను ఒక మాట చెప్తా ఒక నిఖార్స్ అయిన మాట చెప్తా ఒక ముఖ్యమైన మాట సాటర్డే ఈవినింగ్ సో సాటర్డే ఈవినింగ్ ఇతిహాసం స్పెషాలిటీ ఐ హోప్ సో ఎ సపోజ్ సో మీరు వెయ్యి సార్లు ఈ దేహము నేను అని మీకు మీరు చెప్పుకున్నప్పటికీ మీరు దేహము కాదు మీరు వెయ్యి సార్లు మీకు మీరు అలా చెప్పుకున్నా మీరు దేహము కాదు యూఆర్ నాట్ మీరు ప్రతి సంవత్సరం ఇది నా పుట్టినరోజు అని చెప్పుకున్నా మీరు పుట్టలేదు మీరు వెయ్యి సార్లు నేను చచ్చిపోతానేమో పెద్దవాళ్ళు అయిపోయినా ఇంకెంతకాలం పోతుంటానో నేను చచ్చిపోతానేమో అని మీరు వెయ్యి సార్లు అనుకుని భయపడినా మీకు మృత్యువు లేదు మీరు దేహం కాదు మీకు మృత్యువు లేదు అవి చేయడం లేదు మీరు వెయ్యి సార్లు నేను వేరుగా ఉన్నాను దేవుడు వేరుగా ఉన్నాడు అని మీరు లక్షసార్లు చెప్పుకున్నా మీరు దేవుడి కంటే భిన్నంగా లేరు మీ లోపల దేవుడు ఉన్నాడు మీ లోపల భక్తుడు ఉన్నాడు మీ లోపల ఆ భక్తుడు దేవుడు కూడా మీ లోపలే ఉన్నాడు మీ లోపల భక్తుడు ఉన్నాడా నేనా ఉన్నాడు కదా మరి ఆ భక్తుడు భగవానుడు ఎక్కడ ఉన్నాడు తిరుపతిలో ఉన్నాడా భక్తుడు మీ లోపల ఉంటే భగవానుడు తెలుపులో ఉన్నాడు ఆ భగవానుడు సర్వవ్యాతముడని వినలేదా మీరు సర్వవ్యాతముడు అంటే అంతటా ఉంటాడు కదా కాబట్టి మీ హృదయంలో భక్తుడు ఉన్నాడు మీ హృదయంలోనే మీరు ఆరాధించే భగవానుడు ఉన్నాడు మీరు లక్ష సార్లు ఆ భగవానుడు వేరు ఈ నేను భక్తుడిని వేరని చెప్పుకున్నా మీరు ఆ భగవానుడి వేరుగా లేరు ఆ భగవానుడితో మీరు కలిసియే ఉన్నారు అది మీరు తెలుసుకోవటమే ఆలస్సు సిసిద్దిట్లు అటువంటి భగవత్ స్వరూపుడైన ఆ క్షేత్రజ్ఞుడు ఈ దేహమునందు బంధింపబడి ఉన్నాడు అవ్యయుడు ఏమిటండి ఆత్మ అవ్యయము ఆత్మానా క్షేత్రజ్ఞులన ఒకటే అవ్యయము అన్నది అదేమిటది అంటే అవ్యయత్వం చనాదిత్వాత్ ఇత్యాది శ్లోకే అనాదిత్వాత్ అనే ఒక శ్లోకం అవుతుంది సో పరమాత్మాయమవ్యయ అనాదిత్వా నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయ అనో శ్లోకం ఉంది పదమూడో అధ్యాయంలో వచ్చింది చూడండి ప్రకృతి కార్యమైనటువంటి దేహము మనస్సు వీటికి ఆది ఉంటుంది అంతము ఉంటుంది కానీ ఈ దేహము మనస్సులో ప్రకటమయ్యేటువంటి ఆ క్షేత్రజ్ఞులకు అది లేదు అంతము లేదు కాబట్టి ఆ క్షేత్రజ్ఞుడు అవ్యయుడు అంటే వికారములు లేనివాడు మార్పులు లేనివాడు వినాశములు లేనివాడు సో కాబట్టి ఆ శ్లోకంలో ఈ అవ్యయత్వం ఏ విధంగా ఆ ఆత్మచైతన్యము అవ్యేయము అవినాశి అనే విషయాన్ని ఆ శ్లోకంలో మేము ఇస్తారంగా చెప్పి ఉన్నాము అక్కడే చూసుకోండి చిన్నపూడపక్షం నను దేహీ నిప్యతే ఉత్కం ఇహ నిబద్ధి అన్యథా ఉచ్యతే పూర్ణపక్షం ఏమండీ మీరు చెప్పారు కదా ఏమని చెప్పారు శరీరస్థోటి కౌంటేయ నా కరోతే కలికే ఏ కౌంటేయ ఈ ఆత్మచైతన్యము శరీరమునందు ప్రకటమగుచున్నది అన్నమాట సత్యం కానీ ఈ ఆత్మచైతన్యము శరీరమునందు ప్రకటమగుచు ఉన్నను ఇది క్రియలను చేయుటలేదు క్రియాఫలములతో లేపమును పొందుటలేదు ఇప్పుడు ఫ్యాన్లో ఎలక్ట్రిసిటీ ఉందా లేదా ఉంది కానీ ఫ్యాన్ తిరుగుతోంది కనుక ఎలక్ట్రిసిటీ తిరుగుతోంది అని అనుకోకూడదు ఫ్యాన్ తిరుగుతుంది ఎలక్ట్రిసిటీ తిరగదు మీరే అనుకుంటున్నారు ఎలక్ట్రిసిటీ కూడా ఏదో గెరా గెరా గెరా తిరుగుతుంది ఫ్యాన్ తిరుగుతుంది ఎలక్ట్రిసిటీ ఉంటేనే తిరుగుతుంది అయితే అది తిరగలేదు కాబట్టి ఏ వాక్యం ఫ్యాన్ తిరుగుతున్నా ఎలక్ట్రిసిటీ తిరగదు దేహము చేస్తున్నా ఆ దేహంలో ప్రకటమయ్యే ఆ చైతన్యము ఆ ఎరుక అది ఏ పని చేయదు దేహము సుఖ దుఃఖములను ఉన్నా దేహములో ప్రకటమయ్యేటువంటి చైతన్యము ఆ సుఖదుఖముల లేపమును పొందదు ఇప్పుడు పెయింట్ పెయింట్ తీసుకుని ఇలా విసిరేరు అనుకోండి ఆ పెయింట్ అక్కడ ఉన్న టేబుల్ని అతుక్కుంటుంది టేబుల్కి లేపాన్ని కలిగిస్తుంది టేబుల్ మీద నీళ్లు ఉన్నాయనుకోండి ఆ నీళ్లలో పడింది అనుకోండి ఆ నీళ్ళకి కూడా లేపాన్ని కలిగిస్తుంది అక్కడ వాయువు ఉంటుంది ఆ వాయువుకి ఈ పెయింట్ స్మెల్ అతుక్కుంటుంది వెళ్ళి వాయువుకి గంధవాహ అని పేరు దాంతో ఈ పెయింట్ ఇలా విసిగితే అక్కడెక్కడో దూరంగా ఉన్నవాడికి ఈ పెయింట్ వాసన వస్తుంది ఎందుకని ఈ పెయింట్ యొక్క వాసన ఆ వాయువుకి పట్టుకుని ఆ వాయువు అక్కడికి వెళ్ళింది కానీ ఈ పెయింట్ ఆకాశానికి అంటుకుంటుందా ఆకాశానికి అంటుంది కాబట్టి లేపము అనేది దేహము ఇంద్రియములు మనస్సుకు ఉంటుంది సుఖ యొక్క లేపము కానీ వాటికెందు ప్రకటమయ్యే ఎరుక ఆ చైతన్యానికి ఏ లేపము లేదు కాబట్టి మీరు మిమ్మల్ని మీరు ఎలా తెలుసుకోవాలి ఈ దేహము నేను అన్నట్టుగా తెలుసుకోకూడదు ఈ మనస్సు నేను అన్నట్టుగా అనుకోకూడదు నేను ఈ దేహమును తెలుసుకునే చేతను కాబట్టి డోంట్ సే ఐఆమ్ ది బాడీ డోంట్ సే ఐఆమ్ ది బాడీ సే ఐఎమ్ అవేర్ ఆఫ్ ది బాడీ కాబట్టి మీరు ఆలోచించే సమాధానం చెప్పండి నాకు మీరు కరెక్ట్గా ఆలోచించి చెప్పండి దేహమే మీరై కూర్చుని ఉన్నారా లేకపోతే ఆ దేహం కలిసి ఒకసారి చూడండి దేహం మీకు తెలుస్తూ ఉందా దేహం తెలుస్తూ ఉంది ఎవరు ఎవే రఫ్ బాడీ మీరు దేహమై కూర్చోలేదు ఎవరు ఎవేర్ అఫ్టీ బాడీ నేను దేహమై కూర్చున్నాను అని అనుకోవడానికి అలవాటు పడు ఉంటారు అలా అనుకోవడానికి అలవాటు పడ్డారు ఆ అలవాటుకే అజ్ఞానము ఇంట్లో కొంతమంది నేను చిన్నప్పటి నుంచి అలాగే అనుకుంటున్నాను చిన్నప్పటి నుంచే అజ్ఞానంలో ఉన్నట్టు లెక్క కాదండి మా తాతగారు కూడా అలాగే మా మీ తాతగారు కూడా అజ్ఞానంలో ఉన్నట్లే మీ తాతగారు కాబట్టి ఏమన్నా దిగొచ్చారా ఏమన్నా మీ తాతగారు కూడా అలా ఉంటారు లోకంలో జనువులు అలా ఉంటారు సత్యాన్ని తెలుసుకోవాలి కానీ మా తాతగారు మా తాతగారు అంటే అవేల ఇప్పుడు మా తాతగారు వాళ్ళు నీవే ఎక్కువ వేసుకున్నారు ఆ పని నువ్వు చేయొద్దు మీ తాతగారు వేసుకుంటే వేసుకున్నారు అవన్నీ చేయొద్దు వాళ్ళు చాలా తక్కువ కాలం బతికేవారు అప్పట్లో యావరేజ్ నేషనల్ యావరేజ్ ఫిఫ్టీ ఇయర్స్ బతికితే గొప్ప ఫిఫ్టీ ఇయర్స్ యావరేజ్ డెబ్బై ఏళ్ళు బతికితే గొప్ప అభిప్రాయం ఈరోజున ప్రతి వాళ్ళు తొంభై ఏళ్ళు బతుకుతున్నారు సెలవు తాతగారు అనే మాట పక్కన పెట్టారు వాళ్ళు చేసిన మంచి పనులన్నీ చేసుకోవాలి వాళ్ళు తెలియకు చేసిన ఏవి కూడా మనం చేయనక్కర్లేదు ఓకే వాళ్ళు తెలియకుండా ఇవేవా చేశారు వాళ్ళు పూర్ణంభూలో ఇంత నెయ్యి నెయ్యి వెయ్యమంటారా పొయ్యమంటారా అంటే పొయ్యడమే ఆ బూజులను ఆ నేతలు దొరికించుకుని పుచ్చుకున్నారు కాబట్టి మీరు కూడా అలాగే మొదలు పెడితే అయినట్టే యు షుడ్ నాట్ డూ డాట్ కాబట్టి సో ఎనీవే ది పాయింట్ ఈజ్ దేహము వేరు దేహి వేరు ఇది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ పూర్వపక్షం పూర్వపక్షం ఏంటంటే దేహీ నలిత్యతే అని అక్కడ చెప్పారు దేహము దేహికి లేపము లేదు అని అక్కడ శ్లోకంలో చెప్పారు నా కదోటి నా లిఖ్యం ఇక్కడే ఉంటున్నారు దేహిని గుణములు బంధిస్తాయి అని చెప్తున్నారు నిబద్ధనంటే ఏం చెప్తున్నారు కదా అంటే మీరు బంధిస్తాయంటే లేపం వచ్చినట్టే కదా అక్కడ లేపం లేదని చెప్పి ఇక్కడ లేపం చెప్తున్నారు ఏంటి అని కోరుకోవచ్చు ఓకే సమాధానం పరిహృతం అస్మాభి ఇవ శబ్దేనా నిబద్ధనంతి ఇవ ఇది ఆ కాంట్రడక్షన్ ఆ వైరుధ్యాన్ని మేము ఇప్పటికే పరిహరించు పెట్టినాము ఆ వైరుధ్యాన్ని మేము సెటిల్ చేశాం ఇంకా అదే పట్టుకుంటున్నారా మీరు బంధిస్తున్నాయే కాదు బంధిస్తున్నట్టుగా ఉంది నిబద్ధనంతి ఇవా నిబద్ధనంతి ఇవా ఇవే చెప్పాను కదా నిబద్ధనంతియా నిబద్ధనంతి ఇవా నిబద్ధనంతి ఇవా మీరు మనస్సులో అనుకోండి ఇవయ్యో అతుక్కుపోయాయి రావటం లేదు అని అనుకోండి అనుకుని చూడండి వాటికేసి ఇవి రావు రావు ఏముంది అతుక్కోవడం ఏముందండి అంతా మనం అనుకున్నదే కదా తప్ప యథార్థంగా అనుకోలేదు అతుక్కోలేదు వచ్చేస్తాను అంటే అవి వాటి యూ కెన్ ప్రాక్టీస్ చేసి ఇప్పుడు బ్యాంకులో పది లక్షలు ఉందనుకోండి ఉంది ట్రస్టీ ట్రస్టీషిప్ ప్రిన్సిపల్ ఆ పది లక్షల సొమ్ముకి నేను ట్రస్టీని అంటే దాన్ని సద్వినియోగం చేయడం నా యొక్క ధర్మము ఆ సద్వినియోగం నేను చేస్తాను అంటే దట్ ఈస్ నాట్ మై అని మీరు అనుకోండి యు ఆర్ ఫ్రీ దిస్ మూమెంట్ యు ఆర్ ఫ్రీ దానికి భిన్నంగా పది లక్షలు నావి అని మీరు అనుకోండి పై కనకం లేదు యూఆర్ ఆల్రెడీ ఇన్ ట్రబుల్ నావే అని అనుకుంటూనే ట్రబుల్లో పడతారు పైకి అన్నట్లయితే భారీగా ఉంటుంది కానీ నేను లేనా ఏమి నేను లేకుండానే ఒళ్ళు పెంచావా నేను ఒళ్ళు పెడుతుంటే కదా నువ్వు ఒళ్ళు పెంచింది నా వింటావు నా మాట ఏం చేసావు మనవేను అని ఆవిడే కోప్ప ట్రూ ఆల్సో కాబట్టి బ్యాంకులో అకౌంట్ ఉంది దాన్ని నేను నా పేరు నా పేరుంది అక్కడ ఎందుకని ఐఎం ది ట్రస్టీ ట్రస్టీషిప్ ప్రిన్సిపల్ అది యామ్ది ట్రస్టీ అంటే నా పేర్లో ఉన్నప్పటికీ ఐఎమ్ ది ట్రస్టీ ఆ డబ్బుని నేను ఖర్చు పెడతాను సద్వినియోగంగా చేస్తాను అది టీషన్లు బయట పారేస్తాము ఆ తప్ప ఖర్చు పెడతాను అండి డెబ్బు నిలాంటి సపోజ్ బ్యాంకు వాడు నీకు ఇవ్వండి అన్నాడు అది రూపంలో అట్టు వాడు మాత్రమే అట్టు పెట్టుకుంటాడు డబ్బుని ఎవడో అట్టబెట్టుకునేది ఏమి ఉండదు అలా మళ్ళీ తిరుగుతూ డబ్బు సంచారం చేస్తూ ఉంటుంది గాలి మూట కట్టి గాలి మూట కట్టితే మూట ఏమవుతుంది నీరు మూట కట్టి గాలి మూట కట్టి అంత తెలుగు తక్కువ డబ్బు మూట కట్టి కూడా అంతే కదా అయితే ఇప్పుడు మేము బ్యాంకులో అకౌంట్లో రేపే వెళ్ళి డ్రా చేసా లేకుండా పదోడ్ మీ పర్వాలను లివ్ ఇట్ వేర్ ఇట్ ఈస్ అండ్ అండర్స్టాండ్ దట్ యూ డు ఓన్ ఎనేషన్ యూ డు నాట్ టూ ఓన్స్ నోబడీ ఓన్స్ అప్ప నోబడీ ఓన్స్ అని ఒక ఆన్సర్ నోబడీ ఓన్స్ అంటే దానికి జ్ఞాన యోగము అంటారు విష్ణు ఓన్స్ అంటే దాన్ని భక్తి బట్ యూ డు నాట్ ఓన్ ఎనీథింగ్ ఇప్పుడు మీకు చిన్న రహస్యం చెప్తా ఇప్పుడు బంగారం ఉందనుకోండి బంగారంలో రాగి కల్తీ చేసుకుంటూ పోతే ఏమిటవుతుంది దాని విలువ తగ్గిపోయి బరువు పెరుగుతుంది కదా అలాగే ఆత్మచైతన్యంలో ప్రకృతి గుణాలను కల్తీ చేసుకుంటూ పోతే ఆత్మచైతన్యం కాస్త సంసారి సుఖీ దుఃఖీ అయిపోతుంది బరువు పెరిగిపోతుంది విలువ తగ్గిపోతుంది విలువ ఏమిటి అవ్యయం వినాశము లేనిది ఆత్మతత్వము అది దాని విలువ అది తగ్గిపోతుంది తగ్గిపోయి వీడు పుట్టి గిట్టేవాడు అవుతాడు కానీ బరువు మాత్రం పెరిగిపోతుంది సంసారపు బరువు పెరిగిపోతుంది కాబట్టి బంగారంలో రాగిని కలపకూడమే బంగారంలో రాగిని కలిపితే రాగికి లాభం ఉంటుందా ఉండదు బంగారానికి అంతా నష్టమే అలాగే ఈ దేహము నేను అని మీరు ఆత్మ చైతన్యాన్ని దేహంతో కలిపేస్తే దేహానికి ఏమీ ఉపకారం ఉండదు పైగా దేహం మీద మీకు వరి పెరిగిపోయి దేహారోగ్యం గురించి బెంగ పెరిగిపోయి దేహం అనారోగ్యం పాలవుతుంది మీకు నేను ఇది గమనించాను నాకు అలా అనిపించింది మరి మీకు అనిపిస్తుందో చూడండి మరి నేను చెప్తాను ఒక ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి మీకు గుండేదో నొప్పి ఆయనేమో స్టంట్ ఒకటి వేశాడు స్టంట్ వేసి చెప్పాడు మీరు ఎవరితోటి పేచి పెట్టుకోవద్దు కలహించవద్దు రాగద్వేషాలు లేకుండా ఎక్సైట్మెంట్ లేకుండా కాముగా శాంతంగా విశ్రాంతిగా ఉండండి అని చెప్పాడు ఏమండి వీడు అలా ఉండేవాడైతే అసలు ఆ స్టంటే అక్కర్లేదు వీడికి మీరు గమనించారో లేదో ఎలా ఎలా ఉంటాడు అసలు అందరితోటి దబలాని పెట్టుకుని బెంగల్ పెట్టుకుని సంసారిగా ఉండి స్టంట్కి వచ్చినవాడు ఇప్పుడు కాబట్టి ఈ సలహా చెప్పాడు ఈ సలహా ఆపరేషన్ చేయకముందు చెప్పేస్తే అయిపోతుంది కార్డియాలజీ డిపార్ట్మెంట్లో కూర్చున్న డాక్టరు మీరు వేరే నుంచి ఈ ఆహార నియమాలను పాటించండి తర్వాత రోజు ప్రాణాయామం చేయండి ఎక్సర్సైజ్ చేయండి చేసి ధ్యానం చేసి భగవద్గీత చదువుకోండి అని రాసి ఇచ్చేసి పంపించేయడమే ఏదైతే అది పరమేశ్వరుడికి శరణాగతి చేసి భగవంతుడు అభిప్రాయం ఇచ్చినంతగా బతకండి దీని తర్వాత అయ్యింది ఏదో అవుతుంది అని చెప్పి మనం ఏం చేస్తే అయిపోయాయి పది ఇట్ ఈస్ నోట్ దిజాబ్ ఇస్ దన్ కానీ మెడికల్ ప్రొఫెషన్ ఈజ్ నాట్ లైక్టర్ కదా దే ఆర్ నాట్ సపోజ్ టు డూ దాట్ దే దే డూ వాట్ దే ఆర్ సపోజ్ టుడు మీరు అది మర్చిపోకూడదు దేడు వాట్ దే ఆర్ సపోజ్ టుడు మీరేమనుకుంటారు వాళ్ళు స్వత వీరు స్వతంత్రంగా వెళ్ళాడని ఆయన స్వతంత్రంగా మళ్ళిచ్చాడని అనుకుంటారు ఏమంటే జ్వరం వచ్చింది A doctor will tell what he will do you go to the doctor doctor will see you have a one to one he knows a infection chala money lo undalo and he tells us that infection is happening and he tells us he will give antibiotic and he tells us that he will do what else he will do he tells us this is how the flow of nature is happening you identify with the body in your car in that flow you don't identify be the witness you are already free aa pravahalo untundi aa pravahanni meer emi cheyagalara just go on but you become free ino janmasthudu cheppadu yeru daatadam ye drushtantam chetana drushtantale iddu untam no yeru daateppudu tade avokundaga yeru daatundi యూ షుడ్ నాట్ బి యూ షుడ్ నాట్ బికమ్ వెట్ ఏరు దాటు షుడ్ నాట్ బికమ్ వెట్ అంటే జన్మాష్టమి దాటాడు ఆయన వెనకాల శిష్యులు దాటారు ఒకడు అడిగారు కానీ మీరు వెట్టవకుండా ఏరు దాటారు ఆయన ఎస్ అని చెప్పాడు అది కాదండి మరి మీ వస్త్రాలన్నీ వెతగా మీ బాడీ ఎంత తడిసిపోయింది బాడీ కలిసింది తప్ప నేను తడవలేదు కదా ఆత్మ చైతన్యం తడవలే బాడీ బాడీ నేను బాడీ అని ఎవడనుకోమన్నాను నేను సో క్రాస్ ది వాటర్ విథౌట్ విఫమింగ్ వెట్ అలాగే క్రాస్ దిస్ సంసార వితౌట్ ఐడెంటిఫైయింగ్ విత్ ది బాడీ యు కెన్ క్రాస్ అలా కాబట్టి మనం సంసారం సముద్రాన్ని తడి అవ్వకుండా దాటివేయవచ్చు ఎందుకని నలిప్య ఆత్మ చైతన్యానికి లేపం లేదు మంచిది తర్వాత ఇంకొక మాట చెప్తే ఆ శ్లోకం అయిపోతుంది మూడు గుణాలు ఉన్నాం కదా ఇప్పుడు చూడండి మూడు గుణాలు దేహము మనస్సుకే ఉంటాయి దేహము మనస్సుకే ఉంటాయి మూడు గుణాలు చైతన్యానికి ఉండవు ఎలాగా పుట్టిన శిశువు దేహములందు తమో గుణం ఎక్కువగా ఉంటుంది అంచేతనే శిశువు తినేసి పడుకుంటాడు పాలు తాగడం కొడుకు నిద్రపోవడం మళ్ళీ లేచి పాలు తాగేసి కొడుకుని నిద్రపోవడం ఎప్పుడు చూసినా శిశువు నిద్రపోతూ ఉంటాడు ఓ ఏడాది రెండు ఏళ్ళు వచ్చే వరకు కూడా పాలు తాగేయడం నిద్రపోవడం ట్వంటీ అవర్స్ నిద్రపోతారు పిల్లలు చిన్న చిన్న వయస్సు పాలు తాగేయడం నిద్రపోవడం తిండి నిద్ర అంటే తమో గుణము కానీ ఆ తర్వాత యూత్ రజో గుణము యువనంలో రజోగుణం ఉంటుంది భవనంలో ఉన్న పిల్లలు మంచి రజోగుణం ప్రధానంగా కబడ్డీ ఆడారంటే రజోగుణంలో కబడ్డీ ఆడతారు కబడ్డీ ఆడతారు టీ ట్వంటీ ఆడతారు క్రికెట్ ఎండలో క్రికెట్ ఆడతారు ఫార్టీ డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఫార్టీ ఫోర్ ఫార్టీ త్రీ అంతా ఇట్స్ వెరీ హాట్ డే కానీ క్రికెట్ ఆడేస్తున్నాను నేను అడిగాను ఎండ వెన్నెల అని అడిగాను మీరు క్రికెట్ ఆడుతున్నారు కదా అదంతా ఎండ అనుకుంటున్నారా వెన్నెల అనుకుంటున్నారా అంటే వెన్నెల అని అనిపిస్తాను అది మరి యూత్ అంటే అలా ఉంటుంది అది రజోగుణము అయితే వీడు పెద్ద వయస్సు వచ్చేప్పటికీ సత్వగుణం ఉండాలి న్యాయంగా అయితే సత్వగుణం లేదనుకోండి అంటే వీడు ఇంకే సత్వగుణంలో మహిమ ఎరుకుండా ఎరగకుండానే వీడి జీవితం అంతమవుతుందని అర్థం సత్వగుణం అంటే ఎలా ఉండాలండి యూత్ మధ్య వయస్సు పెద్ద వయస్సు వచ్చేపటికి జ్ఞాననిష్ఠుడై ఉండాలి భగవద్గీత ఇత్యాది జ్ఞానప్రధానమైన గ్రంథములను అధ్యయనం చేస్తూ జ్ఞాననిష్ఠుడుగా ఉండాలి కాబట్టి ఈ మూడు లెవెల్స్ మూడు కూడా దేహము మనస్సు అనే ప్రకృతి మాత్రమే ఉంటాయి ఆత్మస్వరూపము అన్ని సందర్భములలోనూ నా కరువు నే ఈ సత్యం తెలియకపోతే బంధమే ఇది వ్యవసితం అయిపోయింది శ్లోకం తర్వాత శ్లోకానికి వెళ్దాం త్ర సం నిర్మలవాత్ ప్రకాశకమనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ తే వాటి యందు ఆ మూడు గుణముల యందు మొట్టమొదట సత్వం సత్వగుణాన్ని బట్టి చెప్తున్నారు సత్వగుణము నిర్మలముగా నుండు అంటే మాలిన్యము ఉండదు ఇప్పుడు ఉదాహరణకి మీరు పొద్దున్నే లేచి స్నానం చేయకుండా పళ్ళు తోవ్వకుండా తోవపోకుండాను కాఫీ తాగేసి బిస్కుట్లో తినేసి అలా అలా సోఫాలో పడున్నారనుకోండి స్నానం అది లేకుండా మీకు బాడీ ఎలా ఉంటుంది హెవీగా డల్గా అనిపిస్తుంది కదా అది తమవ బాడీకి తమో సపోజ్ స్నానం స్నానం లేచిన వెంటనే చక్కగా స్నానాధికం చేసేసుకుని మీరు ధ్యానం చేశారనుకోండి మీ బాడీ మీకు ఎలా ఫీల్ అవుతారు హల్కాగా ఫీల్ అవుతారు హల్కా అనే మాట అవుతుంది కదా ఉద్దు హల్కా ఇదే ఉద్దు వర్డ్ బ్యూటిఫుల్ వర్డ్ హల్కా పని అంటే హల్కాగా ఫీల్ అవుతారు అది సత్వగుణం హల్కాగా ఉండడం సత్వగుణం బరువుగా ఉండడం రజోగుణం ఇటు గెంతులు వేస్తూ ఉండడం బరువుగా ఉండడం తమో మనం ఇటు అటు గెంతులు కొంతమంది కూర్చోలేదు అసలు వీళ్ళ మీద అరవడం వాళ్ళ మీద అరవడం లేకపోతే సెల్ ఫోన్ తీసి మాట్లాడేస్తూ ఉండడం అదంతా రజోగుడు అదంతా రజోగుడు సెల్ ఫోన్ అంతా రజోగుణం ఎందుకంటే వాడు చెప్పి అంతా మీరు వింటూ ఉంటారు మళ్ళీ వాడికి మీరు చెప్పేస్తూ ఉంటారు విషయం ఏమి విషయం ఏముంటుంది సంసారంలో విషయాలకి వాల్యూ ఏముంటుంది ఎలా ఎక్కడున్నారంటే లక్డీ కపూల్ దగ్గర ఉన్నారు సో వాట్ వీడు ఉన్నారు లక్డీ కపూర్ దగ్గర వాడు ఉన్నారు పద్మనాభనగర్లో మీరు ఉన్నారు సో వాట్ మాట్ ద బిగ్ డీల్ ఇంకో అరగంట తర్వాత ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే దగ్గర చెప్పిన తర్వాత సో వాట్ సో వై షుడ్ యూ నోట్ అదంతా రజో కూడా అదంతా రజో యాక్టివిటీ రజో కూడా ధ్యానంలో కామ్గా ప్రశాంతంగా ఉన్నారనుకోండి లేకపోతే చక్కగా ఏదైనా భగవద్గీత ఇలాంటి ఫిలాసఫీ చదువు ఫిలాసఫీ చదవాలి ఫిలాసఫీ చదవాలి ఫిలాసఫీ చదవకుండా కథ చదివాలి వ్యాఘ్రచర్మ వృత్తాంతం చదివాలి దానివల్ల ఉపయోగమే ఉండాలి మళ్ళీ వేస్ట్ దానివల్ల ఏముంటుంది ఎలా ఫిలాసఫీ చదవాలి ఏదైనా మంచి ఫిలాసఫీ అయితే కాళిదాసాది మహాత్ముల యొక్క కావ్యాన్ని చదవాలి మనస్సుని అత్యది సత్వగుణము కాబట్టి సో మూడు గుణములలో సత్వగుణము నిర్మలము మాలిన్యము లేనిది నిర్మాణత్వము నిర్మలత్వము ఏమిటి నిర్మలము తమో గుణమునందు బరువు అనేటువంటి దోషం మనకు ఉన్నది మలా అంటే దోషం బరువు అనేటువంటి దోషము తమో గుణమునందు ఉన్నది అంతేకానే ఈ బరువు అన్నది The physical as well as mental. Psychological. Random type. Meero, uh, they are interrelated also. Meero psychological ga thala baru samsara baru moses kurnna varlada phila hiyaranu kurnai. Meku body kuna baru anipishtu. Body nahi thala obakayin jana tayar jesi. Heavy, rich food. Rich food andde arthana adamsan andde అనారోగ్యకరమైన ఫుడ్ అని అర్థం రిచ్ ఫుడ్ అనేది అంత అర్థం రిచ్ ఫుడ్ అంటే అర్థం సో హెవీ అండ్ రిచ్ ఫుడ్ తినేసారనుకోండి బాడీ హెవీ అయిపోయింది మనస్సు హెవీ మనస్సుని బట్టి బాడీ హెవీ బాడీని బట్టి మనస్సు హెవీ యు ఫీల్ హెవీ అదంతా తమో గుణం అది దాని గున్న దోషము ఇక రజోగుణము హైపర్ యాక్టివిటీ ఎక్కువగా మాట్లాడుతూ ఉండడము ఎక్కువగా మాట్లాడితే అసత్యాలు వస్తాయి కొంత కొంత గాసిప్ వస్తుంది ఊరికే మాట్లాడుతుంటే గాసిప్పు వస్తుంది మౌనంగా ఉంటే సరిపడుతుంది లేదా ఊరికే మాట్లాడుతుంటే ఏదో గాసిప్పు సంథింగ్ యాప్ గాసిప్లో యంగ్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి ఓ యంగ్ లేడీ ఉంది అనుకోండి అకేషన్ ఇస్ రైట్ ఫర్ గాసిప్ వై గాసిప్ యంగ్ మ్యాన్ అండ్ యంగ్ లేడీ ఇదే లైక్ ఈచేదా ఇదే ఎంబరేజ్ ఈచేదా లేదా ఎంబరేజ్ మరి బిడ్డ నయీ బాత్ భయ వైశుధ్యులు గాసిపోతే దాంట్లో గాసిప్ చేయాల్సిందే ఉంది అదే సృష్టి ఆది నుంచి వస్తున్న ఈ మహాభాగ్యానికి వయ వయ్యూ వన్ టు వేస్ట్ యువర్ ఎనర్జీ గాసిపి నో గాసు నన్ను ఎవరిలో అడిగారు అవేరికారావు కాబట్టి ఏదో వార్తల్లో వచ్చింది ఏదో స్కాండల్ వచ్చింది మీ అభిప్రాయం ఏమిటో స్కాండల్స్ ఏముంటాయండి దొరికితే దొంగ దొరక్కపోతే దొర వాట్ ఈస్ బ్యాడ్ డోంట్ వర్ ఏ బోంటా మతలంతా బాధకారం భావి నో కాసీ అదంతా రుజోగుణం దోషం సత్వగుణంలో వాంట్ టు నో వాంట్ టు నో ఏదైనా మంచి మాట చెప్తే వినదగు నేను వరకు చెప్పాను ఏదైనా మంచి విషయం రాసి ఉంటే చదవచ్చు మంచి పుస్తకం షేక్స్పియర్ చదవచ్చు కాళిదాసుని చదవచ్చు లేకపోతే ఫిలాసఫర్ ఫిలాసఫర్స్ ఉంటారు మంచి మంచి విషయాలు చెప్తారు అది చదవచ్చు మీకు ఉత్సాహం ఉన్నట్లయితే బెటర్ అండ్ రసే మీకు ఏమైనా ఓపుకుంటే చాలా ఛాలెంజింగ్గా ఉంటాయి మరి ఆ ఛాలెంజింగ్ని స్వీకరించి చదివితే సంథింగ్ స్పెషల్ సో అది సత్వం దాని ఎందు ఈ మాలిన్యములు ఏమీ ఉండవు మాలిన్యాల తర్వాత వస్తాయి ఎప్పుడైతే తీని అద్దం శు శుభ్రపరిచిన అద్దం చక్కగా ప్రకాశమును రిఫ్లెక్ట్ చేస్తూ ఆ అద్దంలో అన్నీ ప్రకాశిస్తూ రిఫ్లెక్ట్ అవుతాయి కాబట్టి మాలిన్యము లేని ఆ మనస్సులో జ్ఞానప్రకాశము చాలా గొప్పగా విరిగిపోతూ ఉంటుంది కాబట్టి ప్రకాశకం జ్ఞానప్రకాశం జ్ఞానప్రకాశం అంటే ఎలా ఉంటుందో తెలుసునండి మీలో ఉన్నటువంటి ఆ రజస్తమో గుణముల మాలిన్యము మీకు తెలుస్తుంది ఇప్పుడు కొంతమంది ఉంటారు వాడిలో మాలిన్యం ఉంటుంది అది వాడికి తెలియదు మాలిన్యం ఇప్పుడు లోకంలో జనాలు సెల్ ఫోన్నే అతిగా వాడుతూ ఉంటారు అతి అన్నెసెసరీగా సెల్ ఫోన్ వాడుతూ ఉంటారు ఇంకేదో రీజన్ ఉండదు రైలు ఉండదు అలా అతిగా వాడుతూ ఉంటారు అది రజోగుణం అది మాలిన్యం ఆ సంగతి వాడికి తెలియదు ఏ పైగా తెలుసున్నవాడు చెప్తే కోపం వస్తుంది అంటే అర్థమేంటి ఇంకా ఎక్కువ మాలిన్యం ఉందన్నమాట సపోజ్ అతిగా సెల్ ఫోన్ వాడటము అతిగా మాట్లాడము అది రుజవ గుణము అది మాలిన్యము అని అవును కదా అవును కదా ఏదో ఆయన అన్నాడని మనం ఎందుకు కష్టపెట్టుకోవాలి కరెక్టేది అనుకున్నాడు అనుకోండి అబ్బో ఆయన ఎందు సత్వగుణము గలదు ఆ సత్వగుణం ఉండవ ఉండడం వల్లే ఆయనలో ఉండే రజోగుణం ఆయనకి తెలిసింది ఆయనలో ఉండే తమోగుణం ఆయనకి తెలిసింది అది ప్రకాశకం అంటే ప్రకాశకం అంటే తనలో ఉండే దోషాలు తనకి తెలుస్తాయి ఇతరుల్లో ఉండే దోషాలు తెలుస్తాయేం కాదు ఇతరుల ఉండే దోషాలు మందింపు ఇతరులలో అందరూ ఆత్మస్వరూపులు ఆత్మచైతన్యాన్నే దర్శించాలి వాళ్ళలో దోషాలు దర్శించడం అక్కర్లేదు మరి మీరు పాఠంలో దోషాలు చెప్తా పాఠములు పాఠం పాఠం ఎందుకు వచ్చిందో తెలిసినా దోషాలు చెప్పడానికే వచ్చింది ఇంకా దానికి వేరే పర్పస్ ఏమి ఉండదు సో బీ ప్రిపేర్డ్ ఫర్ దా పాఠం అలాగే ఉంటుంది పాఠం అయిపోయిన తర్వాత ఇంకా దోషమై ఇంక దోష ప్రసక్తి ఉంది ఎవరైనా వ్యక్తిగతంగా కలిసి నేను పాపిని అన్నాను అనుకోండి అంటే నువ్వు పాపి కాదయ్యా నువ్వు ఆత్మస్వరూపుడి కాదండి ఇప్పుడే ఎవరి బాంబు వేసి వస్తున్నాను అంటే చూపు పశ్చాత్తాపకుండా ఇంకా బాంబులోవి పెట్టుకోకు నువ్వు అయినా కూడా ఆత్మస్వరూపుడే ఇంక పైన బాంబులోవి పక్కన పారేసి భగవద్గీత పుస్తకం చెట్లు కొట్టుకో ఒకవేళ అరెస్ట్ చేస్తే మాత్రం అది పరమేశ్వర ప్రసాదంగా స్వీకరణ జైలుకు వెళ్ళిపో అంతే తప్ప వాడిలో దోషాన్ని చూసి పనే లేదు పాఠం దగ్గరకు వచ్చేప్పటికీ పాఠం పాఠమే పాఠం దగ్గర దాచి ఇంకేముంది కనుక ప్రకాశకం అనామయం ఆమయము అంటే ఉపద్రవం ఆమయము అంటే రోగము అని అర్థం కదా రోగము ఉపద్రవము దేహానికి రోగము మనస్సుకి ఉపద్రవము ఉపద్రవము అంటే ఏంటి కెలమిటీ ఏదో ఉపద్రవం ఉపద్రవం ఎందుకు వస్తుంది సెల్ ఫోన్ జోన్లో పెట్టి తిరుగుతుంటే ఉపద్రవాలు కలుపుతూ ఇంకేమి ఉంటాయి అంతే కదా ఇప్పుడు సెల్ ఫోన్ పెట్టుకున్నాడు ఏడు పెట్టుకున్నాడు ఇది మోవీ వాళ్ళ అమ్మాయి ఫోన్ చేశాడు ఏమిటి డాడ్ ఏమిటి అమ్మాయి డాడ్ బస్సు మిస్ అయ్యో బస్సు మిస్ అయ్యి వా అయ్యో అక్కడ లోపలి వెళ్ళి వెయిట్ నేను ఎవరినైనా పంపిస్తా ఏమిది అమ్మాయి అయితే పోనీ తెలిసాం లాజిక్ అనేది అబ్బాయి చూస్తే అయితే ఎవరే వస్తాడు ఇంకొద వస్తారు కొంత భగవంతుడు కూడా చూడాలి సృష్టికి వెళ్ళాలి కాబట్టి సో ఏమైంది అక్కడికి అదే అదే ఉపద్రవం ఇంతట్లోకి బస్సు మిస్ అయితే ఉపద్రవం ఏ డాడ్ ఈ బస్సు కదరటలేదు ఇంకో ఉపద్రవం ఏ డాడ్ వీడు వీడు ఫోన్ చేస్తాడు నీకు సీటు దొరికిందా అని ఫోన్ చేస్తాను దొరకలేదు నిలబడాలి గట్టిగా పట్టుకుని నిలపడని చెప్తారు ఇవన్నీ ఉపద్రవాలు ఎప్పుడు ఉపద్రవంతో ఎప్పుడు ఉపద్రవం ట్వంటీ ఫోర్ సెవెన్ న్యూస్ ఎప్పుడూ ఉపద్రవం బ్రేకింగ్ న్యూస్ అంటే అర్థం ఏంటో తెలుసుందండి గాసిప్ అని అర్థం ద గాసిప్ ఈజ్ ప్రజెంటెడ్ యాజ్ బ్రేకింగ్ న్యూస్ గాసిప్ ఈజ్ ప్రజెంటెడ్ యాజ్ బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ సో సో మినిస్టర్ ఈజ్ బీయింగ్ క్వశ్చన్ బై CBI they are questioning them they are asking some very tough questions breaking also in the meantime a uh, CBI officer said one adiga emandi you are asking question are routine yeah routine only <laughs> they are asking routine question why do you ask routine questions very all part of the game What could be the usual question? What could be the usual question? I would say, I would say, I would say, I would say, But, I would say, I would say, I would say, I would say, I would say, I would say, I would say, This is the 24-7 News Channel, Siyakka, Upadrava. I don't know, whether you have noticed all this. Upadrava, కాబట్టి అసలు కోర్టులో కేసు జడ్జి గారు పరీక్ష చేయకుండా వీళ్ళే పరీక్ష చేసేసి వీళ్ళే జడ్జిమెంట్ ఇచ్చి ఇంకా వీళ్ళు శిక్ష వేసేయడం తర్వాత తప్ప అన్ని వీళ్ళే చేశారు ఆ శశి తరూర్ గారిని వీళ్ళు ఎంత అలర్టు తీసుకెట్టారు అప్పట్లో ఇప్పుడు అసలు ఆయన పేరేస్తారు ఈ ఛానల్స్ ట్వంటీ ఫోర్ ఉపద్రవం తప్ప ఇంకేళ్ళు సత్యం ఏమిటో భగవంతునికి తెలియదు సత్యం నాకు ఛానల్ వాడికి తెలియదు పోలీసులకి తెలుసునో తెలియదో మనకి తెలియదు వాళ్ళకి తెలుసునో తెలియదో వాళ్ళకి తెలుసునో తెలియదో కూడా మనకు తెలియదు అంత గాసిప్పు ఊహ తప్ప ఏది ఏమైందో మీరునో అంటే ఉపద్రవం ఇటువంటి ఉపద్రవం అన్నది రజోగుణంలో తమో గుణంలోనూ ఉంటుంది సత్వగుణంలో ఉండదు ఇప్పుడు మీరు చక్కగా పలహారం చేసి లేదా చక్కని ఫిలాసఫీ బుక్ చదువుకుంటున్నారనుకోండి శివానంద మహారాజ్ జీవన సూత్రంలో నిరో పుస్తకం ఉంటుంది ఒకటి రెండు మూడు కింద రాసుకుంటూ వెళ్తారు అది రెండు సూత్రాలు జరుగుతాయి కానీ అక్కడితో గట్టి పెట్టేసినా రెండు సూత్రాలు జరుగుతాయి మీ మనస్సుకి ఎలా ఉంటుంది ఎంత శాంతిగా ఉంటుంది ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది అది అనామయం అంటే సత్వగుణం యొక్క మహిమ అట్టిది సో ఈ సత్వగుణాన్ని కూడా ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది అది ఇంకా రేపే అవుతుంది ఇంకా భాష్యం మొదలు పెడదాం తత్ర సత్వాదీనా సత్వస్య తావత్ లక్షణముచ్యతే ఇది అవతారు అది అట్లుండగా తత్ర ప్రశ్నింసతి అది అట్లుండగా అంటే ఈ మూడు గుణములు ఆత్మచైతన్యమును ఈ దేహముందు బంధిస్తున్నాయి అనేది అట్లా ఉండగా ఈ మూడు గుణములలో సత్వజస్తమ గుణముల మధ్యలో మొట్టమొదట సత్వాధీనామంటే నిర్ధారణ సృష్టి సత్వాధీనాం మధ్య మొట్టమొదటగా సత్వగుణము యొక్క లక్షణము చెప్పబడుతున్నది లక్షణము అంటే అర్థం ఏంటో తెలుసు ఇవ్వో ఇది సత్వగుణము ఇది రజోగుణము అలా చూపించరు అలా ఏవో కొన్ని హింస ఇస్తారు ఆ హింసను బట్టి ఓహో మన దగ్గర సత్వం ఇలా ఉందనమాట కొంచెమే ఉందనమాట లేకపోతే బాగానే ఉంది అది మీరే సెటింగ్ చేసుకోవాలి దాన్ని లక్షణం అంట అలా పాయింట్ అవుట్ చేస్తారు చూసుకో ఈ రకంగా ఉంటే అది సత్వం అనే లక్షణం పాయింటింగ్ ఫింగ్ ఎప్పుడైనా ఇష్టం ఇలా ఇట్లా సింబల్ దట్ ఈజ్ లక్షణం ఇలా ఉంటే రాసి పెట్టేస్తే నేను ఇలా పెడితే లక్షణం వేదాంతంలో లక్షణాలని చెప్తారు సో నిర్మలత్వము అది కూడా ప్రారంభమవుతుంది ఇది కంటిన్యూ అయితే ఓం పూర్ణముదూర్ణ విద్య పూర్ణ పూర్ణముద్యతే పూర్ణస్ పూర్ణమాదాన పూర్ణమే వాశిష్యే ఓం శాంతి శాంతి శాంతి